పరిశుధరగా ఏసా మీకు వదనాలైనా అబ్రహాం ఇస్సాకు యాకోబ్ల గొప్ప దేవా మీకు వదనాలు తండ్రి ఈ ఘర్షణ కాలం అంతా మీరు మమ్మల్ని కాచి కాచి మీకు ఎంతో వదనాలు ముఖ్యంగా ప్రవ్వ మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి తిరిగి వచ్చినాం మాతో మాట్లాడండి మా జీవితాలు సరి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి విషయంలో మీరు మాకు సహాయకులుగా ఉండి నడిపిస్తుంది మీకు ఎంతో వదనాలైనా అడుగడుగున్న తండ్రి మీరు మమ్మల్ని కాపాడుతూ కాచి నడిపిస్తుంది మీకు ఎంతో వదనాలు ప్రవ్వ ఈ యొక్క జిగ సమాప్తి చివర్లు మేము ఉంటుండగానే ఆయన ఈ యొక్క లోకంలో ప్రభ్వా ఆ యొక్క అవాంఛనమైన కార్యం జరుగుతున్నాయి ఆయన కాబట్టి ఇవన్నీ మీ యొక్క రాకరక సూచనలు వేదనలకు ప్రారంభం వాటిని మేము అర్థం చేసుకునేలాగానే సహాయపడండి ముఖ్యంగా ప్రవ్వ ఏ రీతిగా మీ నీతి సత్యాన్ని మేము అనేట్లా ప్రకటించాలనో మీరే మాకు మా యొక్క మార్గాన్ని చూపించమని మా హృదయాన్ని సరి చేయండి చలితనం తొలగించండి ప్రభావ పరిశుద్ధతలో జీవించాలనైనా ఎందుకంటే ప్రభు మీరు పరిశుద్ధులు కాబట్టి మేము కూడా పరిశుద్ధంగా ఉండాలైనా అటువంటి పరిశుద్ధత మాకు దయచేసి తడికించి మీ యొక్క రాకవర్మ మనందరినీ సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించున్నాం తండ్రి ఆమెయ మనం కొంతకాలం నుంచి యోనా గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం పోయిన వారము యోనా యొక్క హృదయ పరిస్థితి ఏ రీతిగా ఉంది అన్న విషయాన్ని ధ్యానించిన దేవుని పట్ల అవిధేయత కలిగి అతని ప్రవర్తన ఏ రీతిగుందన్న విషయాన్ని ధ్యానించినాం అశ్రుయులకు ప్రకటించమంటే అతను ఎందుకు తిరుగుబాటుతనం చేసింది అన్న విషయాలు కూడా ధ్యానించినాం అశ్షూరులకు సంబంధించిన ప్రవచనము అష్యూరియులు ఇస్రాయల్ దేశం మీద యుద్ధానికి రాబోతున్నారు ఇస్రాయలులను ఇస్రాయల్ దేశంని నాశనము చేస్తారు అన్న ప్రవచనాలకి ప్రవచనాలు అర్థం తీసుకున్నవాడు కాబట్టి భవిష్యత్తులో అషూరు వారి దేశం మీదకి రావద్దు తన సహోదరులు నశించిపోవద్దు అన్న తపన కలిగినవాడు కాబట్టి తను నశించిపోయినా పర్లేదు కానీ తన ప్రజలు నశించిపోవద్దు అన్న ఆసక్తి గలవాడు కాబట్టి ఉపనరీతిగా ఏసు ప్రభుకి అతను సాదృశ్యంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం సింబాలిక్ అంటాం టైప్ అంటాం లేకపోతే టైపాలజీ అంటాం ఇంగ్లీష్ లో అంటే పాత నిబంధన కాలంలో అనేక మంది ఏసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం వాటిని అన్నింటినీ మనం టైపాలజీస్ అంటాం లేక సింబాల్ సింబాలిక్స్ అంటాం లేక షాడోస్ అంటాం లేక నీడలు అంటాం కదా ఛాయా అంటాం తెలుగులో ఛాయా పాత నిబంధన కాలంలో అనేకమైన ఆ ఉదాహరణలు యేసు ప్రభుకి ఛాయ వంటివి కాబట్టి ఇవి రాబో వాటి ఛాయనే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉంది పౌలు కొలసీల రాష్ట్ర పత్రికలు మన జ్ఞాపకం చేసింది కాబట్టి యోనా కూడా యేసు ఛాయ వంటి వాడే సాదృశ్యంగా ఉన్నాడు కానీ యోనా కంటే మన ప్రభు శ్రేష్ఠుడు మనం మతైసు వార్త పన్న అధ్యాయంలో పోయిన వారం ధ్యానించిన కాబట్టి ఈరోజు కొన్ని వాక్యాలు చూసుకొని మనము యోనా గ్రంథాన్ని తిరిగి ధ్యానించడానికి ప్రయత్నిస్తాం చరిత్రాత్మికంగా యోన జీవిత విధానము ఏ రీతి ఉందన్న విషయాలు మనం కనీసం ఒక మూడు వరాలు ధ్యానించినాక పోయిన వారము నూతన నిబంధనకు సంబంధించిన విషయాలు ధ్యానించినాం యోనా గ్రంథము ముగించటానికి మనకి దేవుడు ఒక విషయాన్ని చూపించింది అది ఏందంటే ఆ స్వర లేక ఆముదపు చెట్టు ఇంగ్లీష్ బైబుల్లో క్యాస్టర్ అని ఉంది సొర చెట్టు అని తెలుగు బైబుల్లో ఉంది అంటే బహుశా తెలుగు బైబుల్ కరెక్టా ఇంగ్లీష్ బైబుల్ కరెక్టా అని కొట్టడేది కాదు సరే ఎందుకు మరి దేవుడు వాటి అన్నింటిని మనకి చూపించి అవన్నీ చిహ్నపరంగా చెప్పబడ్డ విషయాలు వాడి శరీర శారీరకంగా చూస్తూ ఉంటారు కాబట్టి ఇతర ఇతర మతస్థులు శారీరకంగా చూస్తుంటారు ప్రతిదీ మీరు ఏ మతం చూసినా శారీరకంగానే ఉంటుంది అలా చిహ్నపరమైనది ఏముండదు అంటే ఆత్మీయమైన సత్యాలు ఏం కనిపించినా కూడా దొరక మీకు అవన్నీ చిహ్నంగానే ఉంటాయి కాబట్టి అవి శారీరకమైన విషయాలనే జ్ఞాపకం చేస్తూ ఉంటాయి కానీ దేవుని యొక్క వాక్యంలో కానీ ప్రతిదీ చిహ్న పరంగానే చెప్పబడింది అందుకే ఏసులోవి అన్నాడు కదా మనం చూసినాం ఒకసారి నేను మొదటి నుంచి మీతోని ఉపమన రీతిగానే మాట్లాడినా వారికి అర్థం కావు అన్నాడలేదా వారికి ఇవి ఉపమన రీతిగా లేకుండా నేను ఏది కూడా మాట్లాడలేదు కాబట్టి ఇవి వారికి అనుగ్రహించబడలేదు కానీ మీకు అనుగ్రహించబడ్డాయి అన్నాడు ఎందుకు మీరు వాటి పట్ల ఆసక్తి కలిగిన లక్ష్యం కలిగిన దాని మీద ఏకాగ్రత కలిగిన వారు కాబట్టి మీకు అవి అనుగ్రహించబడ్డాయి మీకు ఆసక్తి ఉంది అవి నేర్చుకోవాలన్న తపన కాబట్టి మీకు అనుగ్రహించబడ్డాయి వారికి అనుగ్రహించబడలేదు వాళ్ళు ఇంకా శారీరకంగానే వాటిని ధ్యానిస్తున్నారు యేసు చనిపోలేదు అని కురాన్లో ఉంటే దానిని ఏరితే రుజుపరచగలవు చరిత్రాత్మికంగా ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి కదా ఆయన చనిపోయినట్లు రోమియోల జనాభా లెక్కలలో సెన్సెస్ హిస్టరీ రికార్డ్స్ డేట్స్ క్లియర్ ఉన్నాయి కదా ఫస్ట్ సెంచరీ ఆయనతో డివైడ్ అన్నట్లు టైం లైన్ ఆయనతో పాటు డివైడ్ అన్నట్లు ఆయన పుట్టుకకు ముందు క్రీస్తు పూర్వం ఆయన పుట్టిన తర్వాత క్రీస్తు శకం అనే పదాలు వచ్చినాయి కదా అంత క్లియర్ గా చరిత్రాత్మకంగా ఉంది కదా ఏ సంవత్సరంలో ఏ కాలంలో ఏ దినంలో పుట్టిండు అన్న విషయాలు అవన్నీ సరే డిసెంబర్ ట్వెల్త్ అని చాలా మంది కానీ డిసెంబర్ ట్వెల్త్ అయితే కాదు అది సీజన్ అంతేగాని యాక్చువల్గా అయితే ఆ ఆ కాలపు క్యాలెండర్ ప్రకారంగా చూస్తే ఆయన పుట్టుక బహుశా మార్చ్ ఏప్రిల్ మధ్యలో ఉండాలా మార్చ్ ఏప్రిల్ ఇప్పుడు మనము క్యాలెండర్స్ తోని క్యాలెండర్లు ఎత్తుకుంటే ప్రయాసాలు మనం లేం ఎందుకంటే క్యాలెండర్లు ఎప్పుడు గడవలు క్రియేట్ చేస్తుంది క్యాలెండర్ల గురించి ఎప్పుడు ధ్యానించినా క్యాలెండర్ ఏ క్యాలెండర్ కరెక్ట్ ఏ క్యాలెండర్ కరెక్ట్ కాదు అని ధ్యానిస్తే కొట్లాడనే స్టార్ట్ అవుతూ ఉంటాయి కొన్ని వేల సంవత్సరాల నుంచి క్యాలెండర్స్ కొరకు కొట్లాడిన వాళ్ళే రోమియులు వారే ఆ యొక్క అశూర్యులు కొట్లాడిన వాళ్ళే ఐగుప్తీలు కొట్లాడిన మా క్యాలెండర్ కరెక్ట్ ప్రపంచానికంతా మాదే రుద్దాలా అని ప్రతి ఆ నాలుగు దేశాలు చరిత్రలో మనం చూస్తాం కొట్టానట్టు బబిలోనియో క్యాలెండర్ దాని తర్వాత పారసిక రాజు క్యాలెండర్ అంటే ఎస్టేరు కాలంలో ఒక క్యాలెండర్ వాళ్ళు ఒక క్యాలెండర్ పాటించారు ఏ ఏ దేశమైతే ప్రపంచాన్ని పరిపాలించిందో వారి క్యాలెండర్ ని ప్రపంచానికి అంటే రుదడానికి ప్రయత్నించారు కాబట్టి అంత తారుమారు క్యాలెండర్స్ ఏవి కూడా కరెక్ట్ కాదు ఈ రోజుకున్న గ్రిగోరియన్ క్యాలెండర్ కూడా కరెక్ట్ కాదు ఇంకటి మనం ఎన్నిసార్లు చూసినాం ఏసు ప్రభు పుట్టి చనిపోయి తిరిగి లేచిన కాలానికి జూలియన్ క్యాలెండర్ స్టార్ట్ జూలియస్ సీజర్ అనేవాడు ఉండే అప్పుడు ఇస్ట్రో పూర్వం జూలియస్ సీజర్ అనేవాడు ఆ క్యాలెండర్ తయారు చేపించి జూలియన్ క్యాలెండర్ అని పదహారు సంవత్సరాలు ఆ క్యాలెండర్ ని మనకు ప్రపంచం అంత ఎందుకంటే అప్పుడు రోమిలు పరిపాలించారు కాబట్టి ఓ రీతిగా రోమిలో అశురియులకు సాదృశ్యం అని మనం చూసినాం ఎందుకంటే అశురియులే రోమిలు పౌలు కాలంలో ఉన్న రోమిలే అశురియులని మనం గణించినాం చరిత్రలో ఆ రీతిగా ఉండేది కానీ ఇప్పుడున్న రోమిలు వాళ్ళు కాదు ఎందుకంటే ఇదంతా ఫెల్స్పెన్ ఇప్పుడు అమెరికా ఎవరి దేశం అంటే అసలు అమెరికాలో పుట్టినోడు ఎవడు ప్రపంచం నుంచి అంతా పోయి సెటిల్ అయిన వాళ్ళు అక్కడ అదే రీతిగా ఇండియా కూడా ఒకప్పుడు అట్లనే ఉండే అందుకే ఇక్కడ రకరకాల తెగల వాళ్ళు ఉంటారు రకరకాల జాతుల రకరకాల ముఖాలు రంగులు కనిపిస్తూ ఎందుకంటే ఒకప్పుడు ఈ దేశము అంత రకరకాల దేశాలకి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎందుకు ఇండిపెండెన్స్ కి ముందుకు కూడా మనం చూడమా ఎన్నో రకాల దేశస్తు ఇక్కడ ఉన్నారు నీకు చైనీస్ కనిపిస్తారు ఆఫ్ఘనిస్తాన్ కనిపిస్తారు దాని తర్వాత ఇరాన్ ఇరాక్ వాళ్ళు హోటల్స్ స్టార్ట్ చేయలేదా హైదరాబాద్ లో ఇరానీ ఇరానీ కేఫ్ అని ఎట్లా వచ్చింది అట్లా ప్రపంచం నుంచి అంతా విస్తరించి వచ్చిన వాళ్ళే ఇక్కడికి అదే రీతిగా ఇక్కడ నుంచి అదే రీతిగా ప్రపంచం నుంచి రకరకాల దేశాలలో పోయి సెటిల్ అయిన వాళ్ళే కాబట్టి ప్రపంచం వెనకలకి ముందుకి వెనకలకి ముందుకి ఈ యొక్క తెగల వాళ్ళు చెదిరిపోవడము ఆ రీతిగా మొత్తం కలిసిపోయినట్లుగా అనిపిస్తుంది కాబట్టి ఒక పర్టికులర్ దేశంలో ఒక ఒక గోత్రానికి చెందినవాడు లేక ఒక తెగకు చెందినవాడు అనేది చెప్పడానికి వీల్లేదు చైనీస్ అంతా ఒకటి ఎలాగొట్టారు కాబట్టి వాళ్ళంతా ఒకటే తెగ చిన్నవాళ్ళని చెప్పడానికి వీల్లేదు ఇవన్నీ కలిసినట్టు మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనం ధ్యానిస్తున్న వాక్యము ఏ రీతిగా అర్థం చేసుకోవాలా ప్రపంచమంతటా విస్తరించడం అనేది దేవుని విధానం ఏసుడవ్వు చనిపోలేదంటే దాన్ని నువ్వు ఏ రీతిగా డిఫెండ్ చేస్తావు ఖురాన్లో ఉన్న ఏసు బైబిల్లో ఉన్న యేసు ఒకడే కాదు అని రుజువు పరచగలవా ఎందుకంటే బైబిల్లో ఉన్న ఏసు చెప్పిన మాటలేంది కురాన్ లో ఉన్న ఏసు చెప్పిన మాటలేంది నువ్వు వాటిని కంపేర్ చేసుకుంటేనే తెలుస్తుంది ఆ యేసు వేరే ఈ యేసు వేరే అని కాబట్టి వాళ్ళు మేము కూడా ఏసుని నమ్ముతాం ఏసుని నమ్ముతాం జీసస్ క్రైస్ట్ మేము కూడా నమ్ముతాం కానీ ఆయన ఒక ప్రవక్త అని మేము నమ్ముతాం అంటారు కానీ నువ్వు ఆయన దేవుడు నమ్ముతున్నావు అంటారు వాళ్ళు మహమ్మద్ ప్రాఫెట్ కంటే ఆయన చాలా ముఖ్యమైన ప్రవక్త అని మేము నమ్ముతాం కానీ దేవుడు నమ్మమంటారు అంటే నిన్ను మోసగించడానికి అది ఒక మార్గం మేము కూడా నమ్ముతాం మా కురాన్ లో కూడా జీసస్ గురించి ఉంది అని వాళ్ళు చెప్తారు కానీ కురాన్ లో ఉన్నది వేరే జీసస్ పౌలు చెప్పినట్లు వేరే ఒక యేసు అన్న విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం తీసుకున్నారు ఎందుకంటే ఆ యొక్క ఉయ్యాల తట్టిలో ఉన్న ఏసు మాట్లాడడం ఏంది అక్కడ నుంచి అద్భుతాలు చేయడం ఏంది బాలుడైన యేసు అద్భుతాలు చేసినట్టు మనం ఎక్కడ చూడము ఎందుకంటే ఆయన వయసుకొచ్చాక బాప్తిజం పొందినాక పరుశుధాత్మ అభిషేకము ఇవన్నీ మనం చూస్తాం దాని తర్వాతనే ఆయన పల్లవరాజ్యానికి సంబంధించిన ఉపమానాలు ప్రకటించడం చూస్తూ ఉంటాం అద్భుతాల గురించి చూస్తూ ఉంటాం ఆయన చేసిన అద్భుతాలన్నీ బాప్సం పొందినాకనే కదా మూడో దినంనా కదా మూడో దినంనా స్టార్ట్ ఫస్ట్ అద్భుతం చేసింది ఎప్పుడు యోహాన్ సువార్త మూడవ అధ్యాయంలో కదా అంతేనా మొట్టమొదటి అద్భుతం ఆయన చేసింది అక్కడ అది అది ఎప్పుడు పరశుధాత్మ అభిషేకం వందుకున్నాకనే కానీ ఖరాన్ లో ఉన్న ఏసు తొట్టిలో కూర్చొని బాలుడు గా ఉన్నప్పుడు అందరికి ఆశ్చర్యం కలిగిందంట కాబట్టి ఆ యేసు ఏసు ఒకటే కాదు చిన్న బాలుడుగా ఉన్న ఏసు అద్భుతాలు చేసినట్టే అవి శారీరకమైనవి సూచనలకు సంబంధించినవి కాబట్టి మనం వాటికి ప్రాధాన్యత ఆ యేసు అసలు ఏసే కాదు ఎందుకు ఇప్పుడు మన దేశంలో కూడా ఋగ్వేదంలో ఏసు ప్రవణ అనేసి లేదా కాబట్టి ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను కన్యాకాశి గర్వం ధరించను అని శ్లోకాలు చెప్పిన వాళ్ళు మన మన దగ్గర మన దగ్గర ఈ ప్రాంతంలో కానీ ఆ యేసు ఈ యేసు కానే కాదు నువ్వు అనుకోచ్చు చూడు మా ప్రభు మన దేవుడు ఋగ్వేదంలో కూడా ఉన్నాడు అనేసి నువ్వు ఋగ్వేదం చదవడానికి వీల్లేదు ఎందుకంటే అది వేరే ఒక యేసు సాదృశ్యం కాబట్టి అనేక మతాలలో మనం చూస్తూ ఉంటాము అనేక పురాణ గదలలో మనం చూస్తూ ఉంటాము అది సైతాన్ యొక్క కుయుక్తి నిన్ను మోసగించి వేరే మతాల పుస్తకాల తట్టు తిప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అసలైన పుస్తకం పక్క అది విధానం కానీ ఈ పుస్తకం తప్ప మనం ఏ పుస్తకాలకి ప్రాధాన్యత ఇవ్వము ఇది ఒకటే అథారిటీ బైబుల్ ఒకటే దేవుని యొక్క వర్డ్ ఆఫ్ గాడ్ అంటాం కాబట్టి దీనికి మించిన అథారిటీ లోకంలో ఏది లేదు దీనికి విరుద్ధంగా ఏది చెప్పినా అది దృష్టించి పుట్టిందే కాబట్టి అటువంటి విశ్వాసానికి అటువంటి నిర్ధనానికి నువ్వు రావాల్సిందే లేకపోతే ఖచ్చితంగా మోసపోయే అవకాశాలుంటాయి వీటిని పక్కకు పెట్టి రకరకాల పుస్తకాలు ధరించడం మనం చూస్తూ ఉంటాం సరే అది క్యాస్టర్ చెట్ ఏంది సోర చెట్ అయితే చెట్టే కదా తీగనే కదా కాబట్టి తీగ దేనికి సాదృశ్యం అన్న విషయాలు అర్థం చేసుకునే ప్రయత్నించాలా సరే ఒకడు సొర చెట్టు అని ఇంకొకడు క్యాస్టర్ చెట్ అని రెండు గుంపులుగా విడిపోవడానికి వీళ్ళేది కదా యుగ సమాప్తిలో అటనే జరుగుతుంది ఏ అది అని ఒక సంఘము లేదు అది క్యాస్టర్ చెట్టు ఇంకొక సంఘం కొంతకాలానికి మేము మేము ఆమ్ మీరు సొర అని చెప్పుకొని రెండు చర్చికి ఎట్లా తేలిపెట్టుకుంటే ఎట్లుంటేది కొంతకాలం గట్లా తయారవుతున్నారు క్రైస్తవ సంఘము బుద్ధి లేని తనం కాబట్టి యో సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాము అతను ఎనిమిది వందల యాభై అవ సంవత్సరము క్రీస్తు పూర్వము తన జీవితాన్ని ఆరంభించి ఏడు వందల నలభై ఐదవ సంవత్సరం ఎప్పుడు టైం కిందికి వెళ్తూ ఉంటుంది పాత నిబంధన కాలము కిందికి వస్తూ ఉంటుంది పై నుంచి కిందికి వస్తూ ఉంటుంది అంటే వెయ్యి తర్వాత సున్నాకి రావాలా వెయ్యి నుంచి సున్నాకి రావాలంటే వెయ్యి తొమ్మిది వందల తొంభై పాత నిబంధన కాలం ఏస్ప్రోకి ముందు కాలం ఏస్రో తర్వాత కాలము మొదటి దశాబ్దము రెండు ఈ రోజుకి రెండు వేల పదమూడు మీదికి వెళ్తా ఉంటది ఆశ్చర్యం కదా పాత నిబంధన కాలము కిందికి రావడం ఏంది అక్షరాలు వృత్త నిబంధన కాలము కింది నుంచి పైకి పోవడం ఏంది ఇవి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి అవి ఎందుకు ఆ రీతిగా రాసాడంటే ఎందుకు రాసిన అది లేదు ఎవరు నడిగినా గానీ అది సరిగా చెప్పలేదు కానీ మనం ఒకటి అర్థమైంది ఏంటంటే ఇవన్నీ చరిత్రాత్మకంగా జరిగినాయి అందుకే మనము బైబుల్ పుస్త పుస్తకాలు ఏవి చదివినా గానీ ఇవన్నీ చరిత్రలో జరిగినాయి నువ్వు అదే ఏ పురాణ గాథను తీసుకోండి మీకు ఎక్కడ చరిత్ర కల్పించదు మన దేశం కానీ బయట దేశంలో కానీ ఎక్కడనే కానీ ఇప్పుడు జోసస్మిత్ అనేవాడు మోర్మోన్ సంఘం స్థిరపరిచింది కదా మోర్మోన్ సంఘస్థలకు కూడా ఒక బైబుల్ ఉంటుంది ఆ బైబుల్లో రకరకాల స్థలాలు రకరకాల మనుషుల గురించి ఆ జోజస్మిత్ అనేవాడు రాసుకున్నాడు ఆయన కూడా ఏమన్నాడంటే మహమ్మద్ ప్రాఫెట్ ఎట్లయితే చెప్పిండో నాకు గాబరియల్ దూత వచ్చి ఈ పుస్తకం ఇచ్చింది ఆయన ఎట్లయితే చెప్పిండో అట్లనే జోసీ అన్నట్టు అయినా కూడా ఒక కొండ మీతి ఎక్కిపోయి ప్రార్థన చేస్తే ఆయనకి ఒక దూత వచ్చి ఒక పుస్తకం ఇచ్చిందంట దాన్నే మోర్మోన్ బైబుల్ అంటారు వాళ్ళు కూడా ఏమంటే మేము కూడా జీసస్ నమ్ముతున్నారు మోర్మోన్ సంఘంలో కూడా బైబుల్ జీసస్ ఉంటాడు ఆ జీసస్ వేరే బాగా అర్థం చేసుకోండి వేరే ఒక యేసు అన్న విషయం దేవుడు మనం చూపించిండు యుగ సమాప్తిని అందరూ సమర్థించుకుంటా ఉంటారు అది యుక్తంగానే సమర్థించుకుంటుంటారు ఇది కరెక్టే కదా అని సమర్థించుకుంటుంటారు కాబట్టి మనం అట్లా సమర్థించుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఆ జీజస్ వేరే ఆ జీజస్ లూసిఫర్ తో తండ్రి సమక్షంలో కూర్చునుండడము వాళ్ళ బైబుల్ ఉన్నాయి నేను చదివిన కాబట్టి నీకు చెప్తున్నా సరే నువ్వేం చదివినావు బ్రదర్ అని మీరు అనుకోవచ్చు ఇక్కడనే వచ్చిన సమస్య నువ్వు కూడా చదువుతున్నావు అంటే నువ్వు కూడా ఏదో వీడు చెడిపోతున్నాడు కదా మరి నువ్వు ఎదుగు చదివిన కురంటే నేనేం చెప్పాలని ఆ ఏసు ఈ యేసు కాదు అని చెప్పడానికి నేను చదవాలా లేదా సరే నేను చదివాను మీరు కూడా చదువుతారంటే మీ ఇష్టం అది కదా నేను మిమ్మల్ని చదవమని చెప్తలేను చదవండి అని కూడా చెప్తలేను నాకెందుకు అంటే ఈ ఈ వాక్యాలు ధనిస్తున్నప్పుడు ఆ ఏసు ఈ ఏసు ఒకటేనా కాదా అని తెలుసుకోవడం కొరకు నాకు అవసరం వచ్చింది నా నా వ్యక్తిగతమైన లెర్నింగ్ కొరకు నేర్చుకోవడం కొరకు నేను అవన్నీ ప్రయత్నం చేసిన అంటే నాకు తెలవాలా ఆ యేసు ఈ యేసు కరెక్టా కాదా పౌలు చెప్పినట్లు మళ్ళీ వేరే ఒక యేసు అన్నప్పుడు వేరే ఒక ఆత్మ వేరొక సువార్త అంటే ఆ యేసు చెప్పిన సువార్త వేరే ఒక సువార్థ ఋగ్వేదంలో చెప్పే యేసు సువార్థ వేరే ఒక సువార్త మోర్మోను బైబుల్లో ఉన్న ఏసు వేరే ఒక యేసు ఇక్కడ యేసుపురం కూర్చుంటాడంట అక్కడ లూసిఫర్ కూర్చుంటాడంట మధ్యలో తండ్రి కూర్చుంటాడంట కూర్చొని లూసిఫరు యేసు ఇద్దరు కొట్లాడుతుంటారంట నేను పోయి ఈ లోకాన్ని రక్షిస్తా నేను పోయినా ప్రాణాన్ని త్యాగం చేస్తాను ఈ లోకానికి అని ఇద్దరు కొట్లాడుతున్నా అయితే చివరికి ఏసే గెలిచిండంట చెప్పడానికి బాగుంది వినడానికి మంచిగుంది కదా ఏసు గెలిచిండంటే మంచిగా అనిపిస్తుంది కదా అప్పుడు వారి ఆర్గ్యుమెంట్స్ విని తండ్రి అనడంట సరే జీజస్ నువ్వే నేను నీకు ఆగ్పిస్తున్నా అంటే లూసిఫర్ కోపం వచ్చిందంట సగం సత్యం సగం అబద్ధం కదా అసలు నాకు అసలు ఏమీ సత్యం కూడా కనిపిస్తుంది ఎందుకంటే సగం సత్యం సగం అబద్ధం మొత్తం అబద్ధాన్ని దారిస్తుంది ఎందుకంటే చిన్న పురుగు మొత్తం పండుగ పండుని తల్ తొలిస్తే మొత్తం పండు కులిపోవలసిందే అది విధానం అది కాబట్టి సగం మంచిగుంది పండు అనేసి నువ్వు కొనుక్కొచ్చుకుంటే ఇంటికి నీ పరిస్థితి ఏమైతుంది మోర్మన్ సిద్ధాంతాల్లో కదవాల్సి వస్తుంది లేకుంటే ఇస్లాం చాలా మంది పాస్టర్స్ ఇస్లాం మతం స్వీకరిస్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది సరే నువ్వు అనొచ్చు బుద్ధి లేదు బ్రదర్ అని అనొచ్చు వాడికి బుద్ధి అనేది ఇట్లాంటి ఖతర్నాక్ బైబుల్ వాక్యాలు ఇటువంటి ఖతర్నాక్ ఏమంటాము డిబేట్స్ ఆర్గ్యుమెంట్స్ తోని పోతే నీకు కూడా అటువంటి గతి పట్టచ్చు సర్వాన్ని సంపాదించుకొని తన వానికి ఏం లాభం ఈ లోకాన్ని సంపాదించుకోవడం అవన్నీ శారీరకమైనవి కాబట్టి అక్కడ యేసు లూసిఫర్ తోని వ్యాజ్యం నేను పోయి ఈ లోకాన్ని కొరకు నా ప్రాణాన్ని త్యాగం చేస్తా అని ఆర్గ్యూ చేసినట్లు ఎక్కడ ఉందా కాబట్టి ఆ ఏసు ఈ యేసు కాదు ఎందుకంటే కొంతమంది దేవుని బిడల్ని అటు దిక్కు మలుచుకోవడం కొరకు సైతాన్ని పనిన కుదు కాబట్టి రకరకాల మతాల ద్వారా ఎందుకంటే మనిషి యొక్క బలహీనత ఏంటంటే మతం మతం అంటే ఎక్కలేని ఆసక్తి వాడికి కాబట్టి మతంలో ఉన్నవాడిని ఎట్టన మోసగించచ్చని వాడికి తెలుసు దుష్టునికి కాబట్టి రకరకాల మత గ్రంథాలలో వాడు ముందుగా ఎందుకంటే వాడు మొదటి నుంచి వాక్యం వాడు మొదటి నుంచే ఉన్నాడు కాబట్టి నువ్వు పుట్టింది కనీసం ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రితమో కానీ వాడు మొదటి నుంచి ఉన్నవాడు కాబట్టి వాడికి తెలుసు ఏ గుంపులో ఎట్లా నడిపిస్తే ఎంత వాక్యం నుంచి తొట్రిల్లిపోతారు తరలిపోతారని కాబట్టి అటువంటి రకరకాల యేసుల గురించి మనం వింటూ ఉంటాం ఎందుకు మన ప్రాంతంలో కూడా అనేకులు ఏసు గురించి ప్రకటిస్తున్నారు మళ్ళీ ఎంతమంది నిజమైన ఏసుని ప్రకటిస్తున్నారు అన్న విషయంలో జ్ఞాపకం చేసుకోవాలా అక్కడనే ఉంది మోసం అన్నది ఎందుకంటే దేవుడు ఈ హేతువు చేత లోకం మీదకి మోసపుచ్చు ఆత్మను పంపిస్తున్నా అన్నాడు తెరస రాష్ట్ర పత్రికలో మనం ఎన్నిసార్లు చూసినాం కదా ఆయన ఈ లోకం మీదకి మోసపుచ్చు ఆత్మను పంపిస్తానని నువ్వు అనొచ్చు మన ప్రభు దాని దాన్ని ఈ లోకం మీదకి అని ఎందుకంటే ఎవడైతే సత్యని ప్రేమించడో అబద్ధం నమ్మునట్లు మోసపుచ్చు ఆత్మను దేవుడు వారికి అనుగ్రహించను అనుంది దేవుడే పంపిస్తాడు సహితాను దేవుడే పంపిస్తాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా సరే ఏడు వందల ముప్పై రెండవ సంవత్సరము క్రీస్తు పూర్వము అసూరియులు ఇస్రాయల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చారు ఇవన్నీ మనం ఎక్కడ చూస్తామంటే అనేకమైన ప్రవర్చనలు మనం చూస్తాము మొదటిదిగా యశాయా గ్రంథము పదవ అధ్యాయము ఐదు ఆరో వచ్చినంలో ఈ ప్రవర్చనకు సంబంధించిన విషయాలు రాయబడ్డాయి కాబట్టి మీరు నేను ఇప్పుడు అవన్నీ మీకు చూపించాను ఎందుకంటే మనం ఈరోజు క్రొత్త నిబంధనకు సంబంధించిన విషయాలు మరీ దీర్ఘంగా ధ్యానించాలి ఎందుకంటే పోలవరం కృష్ణం కానీ ఎందుకంటే యో నాకు తెలుసు భవిష్యత్తులో ఒక ప్రవచనం నెరవేరబోతుంది నా సహోదరులు మరణించబోతున్నారు అనేక మంది చెరలోనికి కొనిపోబడుతున్నారు అసూరులు అసూరియులు వీరిని చెరలోనికి తీసుకొని అన్న విషయం అతను తెలుసు కాబట్టి ఈ ప్రవచనాలకు సంబంధించిన విషయాలు యశగ గ్రంథము పదో అధ్యయము మూడు నుంచి ఆరో వచనం వరకు దాని తర్వాత పదమూడు నుంచి మూడు నుంచి వచనాలు దాని తర్వాత వచనము దాని ఇరవై నుంచి ఇరవై ఐదు వచనాలు ఈ వచనాలలో మనము అసరులు ఇస్సల్ పల్లె మీదకి యుద్ధానికి రాబోతుండ్రు అన్న ప్రవచనము ఏషియా గ్రంథంలో చూస్తున్నాం మనం దాని తర్వాత మీక ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో ఈ యొక్క ప్రవచనాన్ని మనం చూస్తూ ఉంటాం అంటే ఇద్దరు ప్రవక్తలు అస్రుల గురించి ప్రకటించినట్టు మనం చూస్తాం కానీ ఆశ్చర్యకరం ఏంటంటే మనం త్వరలో మీక గ్రంథాన్ని ధ్యానించబోతున్నాం భవిష్యత్తులో చాలా త్వరలోనే అతి త్వరలోనే కాబట్టి యోనా గ్రంథం ముగించగానే మనం ఈ మీకా గ్రంథాన్ని ధనిస్తాం కాబట్టి మనకి ఇంకా అతికినట్లుంటది నేను అదే ఆలోచిస్తాను యోనా తర్వాత ఆమోస చూడాలన్నా అంతే కదా ఆమోస చూడాలన్నా ఇంకేదైనా చూడాలనుకుంటే నాకు మీకా దొరుకుతుంది ఎందుకంటే ఆ సంబంధించిన మీకానే ప్రవచించిండు అశుర్యుల గురించి అశుర్యులు ఇస్రాయల్ దేశం మీద యుద్ధానికి వస్తారండి కాబట్టి మనము త్వరలో మీకా గ్రంథాన్ని ధ్యానించబోతున్నాం కాబట్టి ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో అసూర్యులు ఏ రీతిగా ఇస్రాయల్ దేశాన్ని దేశం మీదకి యుద్ధానికి వచ్చిండ్రు అన్న విషయం రాయబడింది దాని తర్వాత ఏ రీతిగా అశ్వీయులు హతమవుతారు అన్న విషయం కూడా అక్కడ రాయబడింది కాబట్టి రెండు విషయాలు మనం కనిపిస్తాం అశ్వరీయులు ఇసల్పల్లి మీదకి యుద్ధానికి రావడము తిరిగి అశ్వీయులు నాశనం కావడం మనం చూస్తూ ఉంటాం కాబట్టి సర్పంలో తేలిక సంబంధించిన బోధ సర్పంలో తేలిన దేవుడే తన గొప్ప సమూహంగా ఏర్పరచున్నట్టు మనం చూసినాం ఎప్పుడు యోగుల గ్రంథంలో కాబట్టి ఎన్ని రకాల పురుగులవి నాలుగు రకాల పురుగులు ఈ నాలుగు రకాల పురుగులు నాలుగు రకాల మృగాలు నాలుగు మృగాలు ప్రథమ గ్రంథంలో ఉండే నాలుగు మృగాలు దాని గ్రంథంలో నాలుగు మృగాలు ఇవన్నీ నాలుగు దేశాలకు సాదృశ్యం ప్రపంచాన్ని కఠినంగా పరిపాలించే దేశాలకు సాదృశ్యం ఆ నాలుగు మృగాలు ఈ రోజుకున్నయా లేవా అనేది నువ్వు చూసుకోవాలా సరే పూర్వం ఉండే ఇప్పుడుండే మనం చూస్తున్నాం కదా ప్రసంగి ఏమంటున్నాడు సమస్తం వెరదమంటున్నాడు ఇంకేమంటున్నాడు మళ్ళ పూర్వముందు ఉన్నవి ప్రభువే వాటిని తిరిగి రప్పించును దేవుడే వాటిని తిరిగి రప్పించున్నాడు కాబట్టి ఈ మృగాలు దాని కంటే ముందు ఉన్నవి తర్వాత ఉన్నవి మన కాలంలో ఉన్నవి మన తాతల కాలంలో ఉన్నవి మన కాలానికి ముగించబోతున్నాయి అంతే తేడా సరే ఎందుకంటే యుగ సమాప్తిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అవి ముగించాల్సిందే కాబట్టి మన కాలంకి అంటే మన తాతల కాలము ఈ యుగము లో ఉన్న నాలుగు మృగాలు ఏందంటే సరే ఇట్లా చెప్తే చాలా చాలా చాలా మందికి కోపం వస్తుంది కానీ దేశాల గురించి మాట్లాడుతుంటే మనుషులకి ఎందుకు కోపం వస్తుంది ఆ దేశంలో కోపం వస్తుంది ఒకవేళ ఇది కూడా ఒక మృగంలాగా ఉందంటే నీ కోపం వస్తుందా నువ్వు ఇండియా వై నువ్వు భారతీయున్ వైవ కాబట్టి నీ కోపం వస్తుందా నువ్వు నిజంగా రక్షణ బంధువు ఈ దేశాన్ని దేవుడు ఒక మృగంగా వాడుకోబోతున్న ప్రపంచంలో ఎందుకంటే ఇండియా ఈజ్ రైజింగ్ అంటారు కదా ప్రపంచంలో చైనా ఇండియా ఇట్లా రకరకాల దేశాలు చైనా ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా ఇవి రైజింగ్ ఇప్పుడు ప్రస్తుత దేశంలో ఈ నాలుగు గొప్ప దేశాలుగా తయారబోతున్నాయి అని అంటున్నారు సరే మనం అనుకోద్దు అప్పట్లో నాలుగుండే అంటే ఐగుప్తు అసరియులు బబ్లోనియులు బబులోని దేశస్తులు దాని తర్వాత గ్రీసు దేశస్తులు నాలుగు జీవులు ఇవి నాలుగు మృగాలు ఈ నాలుగు మృగాలు ఏసుకు ముందు లోకాన్ని బలవంతంతో పరిపాలించినాయి కఠినంగా యేసు తర్వాత నాలుగు మృగాలు ఏవంటే ఇంగ్లాండ్ రష్యా జర్మనీ అమెరికా ఈ నాలుగు ప్రపంచాన్ని పరిపాలించినాయి కాబట్టి ఈ నాలుగు మృగాలు కనిపిస్తున్నాయి ఇవన్నీ పతనమైనవి ఇంగ్లాండ్ పతనమైంది రష్యా పతనమైంది ఇప్పుడు రష్యా మొత్తం అది ముక్కలు ముక్కలు కదా దేశాలు జర్మనీ దేనికి పనికి రాకుండా అయిపోయింది ఒకప్పుడు ఎంత పవర్ఫుల్ ఉండే వరల్డ్ వార్ టూ లో పవర్ఫుల్ ఉండే అమెరికా చాలా పవర్ఫుల్ దేశం ఉండే ఇప్పుడు దాని పతనము ఆరంభమై కనీసం ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం దేవుడు మనం చూపించిండి ఆ దేశము పతనం కావడం దేవుడు చూపించిండు కాబట్టి ఈ యుగ సమాప్తిలో ఇవన్నీ నెరవేరాల్సిందే కానీ దేవుడు మనకు విషయం అర్థం చే చేసిండు ఇవి శారీరకమైనవి కావు పాతవి గతించినవి ఇదిగో సమస్తం క్రొత్తమైనవి కాబట్టి ఈ నాలుగు మృగాలు నాలుగు దేశాలకు సంబంధించినవి కానే కావని నేను అర్థం చేసుకుంటున్నాను నాకు మటుకు ఎక్కడ కూడా ఏ పుస్తకాలలో నాకు అవి కనిపిస్తలేవు కానీ ఎప్పుడైతే ఏసులో మనకు ఆ విషయం చూపించిండో పాతవి గతించినాయి ఇదిగో సమస్త సమస్తం ను కాబట్టి ఈ నాలుగు మృగాలు నాకు బయట అనిపిస్తలేవు ఏ దేశంలో కనిపిస్తలేవు ఏ లోకంలో కనిపిస్తలేవు ఈ నాలుగు మృగాలు ఎక్కడ ఉన్నాయో మీకు భవిష్యత్తులో నేను చూపిస్తాను త్వరగా చూపించాను కానీ మీ బాధ్యత నేర్చుకోవడం ఈ నాలుగు మృగాలు లోపల ఉన్నాయి అన్న విషయం ఎందుకంటే పాతవి గతించినాయి సమస్తం కృతమైన కాబట్టి ఆ కృత్తం ఎంత ఆత్మీయమని ఆ నాలుగు మృగాలు నీకు లోపలనేగా అనిపిస్తున్నాయంటే చాలా ఆశ్చర్యమైంది కదా కాబట్టి వాటిని ఏది దిగ నువ్వు అర్థం చేసుకోవాలా దేవుడు నీకు ఆ అభిషేకం ఇచ్చిండు నువ్వు నీ ప్రయాసంతో వీటిని వెతుక్కోవడమే నీ బాధ్యత కాబట్టి ఈ యొక్క ప్రవచనాలు ఈ రెండు ప్రవచనాలు దాని తర్వాత మొదటి దినవృత్తాంతములు ఐదవ అధ్యాయము ఇరవై ఆరవ ఈ యొక్క మూడవ ప్రవచనం కనీసం మూడు నాలుగు ప్రవచనాలు అశ్చూర్యులు ఇసల్ దేశం మీదకి యుద్ధానికి వస్తారు దాడి చేస్తారు అన్న విషయాలు అక్కడ చెప్పబడ్డాయి కాబట్టి యోనకి ఈ మూడు ప్రవేశాలు తెలుసు బాగా కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా వీరు మా మీదకి రాబోతున్నారు కాబట్టి వీరు రాకుండా ఉండాలంటే వీరు నాశనం అయిపోతేనే బెటర్ కాబట్టి నేను అక్కడ పోయి ప్రకటిస్తే వాళ్ళు రక్షణ పొందుతారు రక్షణ పొంది భవిష్యత్తులో మా మీదకి యుద్ధానికి వస్తారు కాబట్టి వాళ్ళు రక్షణ పొందకుండా ఉండాలంటే నేను వాళ్ళకి సువార్థ ప్రకటించొద్దు ఇది చెత్తబుద్ధి కదా కానీ ఒక రీతిగా చూస్తే ఆయన బుద్ధి మెచ్చుకోవచ్చు ఎందుకు అంటే ఒక రీతిగా అంటే ఎట్లెట్లా బ్రదర్ ఒక దిక్కు నువ్వు రిజెక్ట్ చేసి ఇంకొక దిక్కు అక్సెప్ట్ చేస్తామంటున్నావు కానీ మానవ శరీరం మానవ జీవితం ఏ రీతి నేర్చుకోవాలంటే యోన నుంచి నేర్చుకోవాలా యోనలో ఉన్న బుద్ధి మనలో ఉండదన్న విషయం కూడా మనం నేర్చుకోవాలా ఎందుకంటే నా సహోదరుల కొరకు నేను దేవుని ఉగ్రతకు గురి అయినా పర్లేదు నా సహోదరులు కాపాడబడితే చాలు నేను చనిపోయినా పర్లేదు అని తన సహోదరుల కొరకు చనిపోవడానికి సిద్ధమైన వాడు యోన కాబట్టి ఉపవన రీతిగా ఏ శని సదృశ్యంగా ఉండవు ఈ లోకస్తుల కొరకు ఈ లోకంలోని ప్రజల కొరకు తాను మరణించాలా అని తీర్మానించుకున్నాడు కదా ఎందుకు ఆయన మరణించకపోతే మనకు రక్షణ రాదు కాబట్టి రక్తం పోక్షించకుంటే పాపక్షమాపణ జరగదు కాబట్టి ఎటువంటి రక్తము పరిశుద్ధిని రక్తం కాబట్టి పుట్టుక తీరని చూస్తే ఆయన ఎంత పరిశుద్ధిగా జీవించడం మనకు తెలుసు ఆయన పుట్టిన విధానము పరిశుద్ధమైన విధానం ఆయన జీవించిన విధానము పరిశుద్ధంగా జీవించండి ఆయనలో ఒక తప్పు ఒక పాపం ఉందని ఎవరైనా చూపించగలిగిందా ఎవరు చూపించలేకండి ఈ రోజుకు కూడా ఎన్ని సినిమాలు తీసినా డాన్ బ్రౌన్ అనేవాడు ఎన్ని నావల్స్ రాసినా వాడు రుజుపరచలేకపోతున్నాడు ఎందుకంటే నువ్వు లేనిదాన్ని ఎట్లా సృష్టిస్తావు మద్దలేని మర్యాకి ఆయనకి సంబంధం ఉంది అని నువ్వు పుస్తకం రాస్తేవి న్యూస్ పేపర్ లో పెడుతున్నావు అది నేను ఉత్త కథలాగా రాసా అని చెప్తున్నావు దాని అందరు సినిమా తీసినావు ఆ రీతిగా ఏస్ యొక్క పేరును జడగట్టి ప్రయత్నించినావు కాబట్టి నువ్వేదో ఒక నావల్ రాసుకున్నంత మాత్రం అది నిజమైతుందా అందరు మర్చిపోయినారు ఆ పుస్తకం గురించి అందరు మర్చిపోయారు సినిమా గురించి కాబట్టి డాన్ బ్రౌన్ అంటే డానియల్ వాడి పేరు డానియల్ వాడి పేరు పెట్టుకుందేమో దేవుడి బిడ్డ పేరు వాడు చేసింది దేవునికి విరోధంగా వాడు విపరీతమైన దని కూడా అయిపోయి దేవునికి విరోధంగా రాసిన పుస్తకంతో సరే నువ్వేందుకు బ్రదర్ అనొచ్చు ఎందుకంటే మీకు బలహీనత ఉంటుంది నువ్వెందుకు చదివా అంటే నేను నేను చదవకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది వాడు నా దేవుని గురించి విరుద్ధంగా మాట్లాడే ఎందుకంటే నా నా విశ్వాసం నేను కాపాడుకోవాలా అనేకలు చెడిపోకుండా ఉండాలంటే నేను దాన్ని కాపాడ అది వాళ్ళకి చెప్పాలా ఇది అబద్ధం అని తప్పని ఆయన పెళ్లి మగ్గలిని మర్యాదతో వివాహం చేసుకున్నట్లు ఎక్కడైనా ఉందా బైబుల్ల లేదు చరిత్ర పుస్తకాలలో ఏ పుస్తకాలు లేదు అసలు ఆ వాళ్ళిద్దరు కలిసి జీవేషన్ ఎక్కడ మనం చూడం ఒకటే స్థలంలో మనం చూస్తాం కదా ఆమె వ్యభిచారంలో పట్టబడ్డప్పుడు అనేకులు ఆమె మీదకి రాళ్ళను కొట్టడానికి తీసుకొస్తారు కొట్టడానికి వస్తారు అప్పుడు ఏసు ప్రభుని కూడా ఒక దిక్కు పరీక్షించాలా ఇంకొక దిక్కేంది దొరికినది ఈమెని రాళ్ళ తను కొట్టాలా అనేసి తీర్మానించుకున్నారు ఇంకొక దిక్ ఏంది ఏసు ప్రభుని కూడా పరీక్షించాలా కాబట్టి ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఆయనే గొప్ప జనం లాగా దొరికింది వీళ్ళకి వీళ్ళేమో సర్పంలో తిన రాళ్ళు కట్టుకున్నారు శాస్త్రులు పరిశీలి సేవకులు ఉన్నారు దేవుని సేవకులు ఉన్నారు రాళ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు శాస్త్రులు ఉన్నారు పరిశీలు ఉన్నారు వాళ్ళిద్దరు రాళ్లు కట్టుకుని ఆమెను కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అప్పుడు యేసు ప్రభుత్వం వచ్చి ఆయనని ఆయనని శోధిస్తున్నారు చూడండి వాళ్ళ ప్లాన్స్ ఎట్లుంటాయో ఆమెని ఆమె మీద రాళ్లు రువ్వాలా ఆ చంపాలా అంటే చూడు మేము మోసే ధర్మశాస్త్రాన్ని ఎంత జాగ్రత్తగా పాటిస్తున్నామో అని వాళ్ళ నీతిని చూపించడానికి ప్రయత్నిస్తారు కానీ వాళ్లలో ఒక్కడు నీతి లేడు వాళ్ళంతా వ్యభిచరులే సర్ప సంతానమా అంటేనే వ్యభిచర సంతానం అర్థం ఓ రీతిగా అర్థం చేసుకోవాలంటే వాళ్ళంతా వ్యభిచారంలో ఉన్న వాళ్ళు కానీ ఆమె మీద రాళ్ళేనని సిద్ధపడుతున్నారు అంటే చూపించుకోడానికి చూడు నేను ఎంత పరిశుద్ధంగా నేను మోసే గ్రంథం మోసే ధర్మశాస్త్రాన్ని నేను ఎట్లా నిర్వర్తిస్తున్నాను వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టబలనని మోస చెప్పిండ లేదా చెప్పిండ్ కానీ మోస కంటే శ్రేష్ఠుడు మన ప్రభు ఆయనకి స్త్రీ అనే భేదం లేనే లేదు దళితుల ఎన్నిసార్లు చూసిన మనం ఇందులో స్త్రీ అని భేదం లేదు దాసుడని స్వతంత్రుడని భేదం అసలేదు అంతే ఉందా లేదా యూదుడని గ్రీసు దేశస్తుని అసలే భేదం లేదు కాబట్టి ఏ భేదం లేదు మనుషులలో అందుకే అంటున్నాడు మోసే మీకు చెప్పింది కదా చాలా మంచిగా నేను మిమ్మల్ని బాగా మెచ్చుకుంటున్నా మీ యొక్క మత ప్రవీణ్ఞత మీ యొక్క మత భక్తిని నేను ఎంతగానో మెచ్చుకుంటున్నా కానీ మోసే మీకు చెప్పిండు ఏమని వ్యభిచారంలో ఉన్ పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టమని కానీ నేను మీకు చెప్తున్నా ఏం తెలుసా మీలో ఎవడన్నా వ్యభిచారం చేయకుంటే ఫస్ట్ రాయి వాడామే మీద వేయాలని మన ప్రభువు అంత శ్రేష్ఠుడు అంత సంపూర్ణమైన జ్ఞానం కలిగిన ఒక సృష్టికర్త తప్ప అటువంటి జ్ఞానం ఈ లోకంలో ఎవనికి రాదు నువ్వు నేను ఆ స్థలంలో ఉంటే మనం అట్లా మాట్లాడలేము ఎందుకు అసలు రాయి నా మీ దగ్గర పడుతుంది జారుకుంటాం మనం ఎందుకంటే మన శరీరమైన స్వభావం గలవాళ్ళం ఆమె పోయి ఆమె ముందు మేము ఫస్ట్ నా మీద రాలేనంటే వేస్తారా లేదా తప్పకుండా వేస్తారు ఇవి మన మానవ తలంపులు అందుకే మన తలంపులన్నింటినీ తొలగించాల మన ప్రభు యొక్క తలంపులకు మనం చోటు కాబట్టి ఆయన ఎంత శ్రేష్ఠుడు అంటే మోసెకి మించిన శ్రేష్ఠుడు మోషకి ఇచ్చింది ఎవడు ధర్మశాస్త్రం మన ప్రభువే కాబట్టి మన ప్రభుయ మోసకి ఇచ్చినప్పుడు మళ్ళీ మోస ధర్మశాస్త్రం కానీ ఆ చెప్పబడ్డ వాక్యాన్ని ఏరీతిగా సంపూర్తి చేయగలడు నేను ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించడానికి వచ్చినాం గానీ కొట్టివ్వడానికి రాలేదన్నాడు అనలేదా నిర్వర్తించడం అంటే ఆ క్షణంలో చేసింది మోసే ధర్మశాస్త్రమును మీరు సగమే అర్థం చేసుకున్నారు వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని రాయేయమని కానీ మీలో ఎవడు అంత ధైర్యంగా రాయేసి ఆమె మీద కొట్టి చంపడానికి మీలో ఒక్కడు కూడా నీతి మంత్రులు లేడు అని రుజుపరిచింది అంటే శాస్త్రులు పరిశైలు సర్దుకాయలు వీళ్ళలో ఎవడు కూడా నీతి మంత్రులు లేడు అని ఆ రోజు రుజుపరిచింది మన ప్రభు కాబట్టి బయటికి ఎంత భక్తి ఉన్నా నువ్వు ఎన్ని బైబుల్ పుస్తకాలు రాసిన శాస్త్రులు అంటే వాళ్ళే పాత నిబంధన కాలంలో శాస్త్రులు అంటే బైబుల్ వాక్యాలని మళ్ళా చిన్న చిన్న పుస్తకాల్లాగా రాసి సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్లు తర్జుమా తర్జుమా అనద్దు మానవ భాషలో అర్థమయ్యేటట్లు రాసే పుస్తకాలను రాసే వారిని గందకర్తలను రచయి రచించే వారిని శాస్త్రులు అనేవాళ్ళు ఆ రోజులలో కాబట్టి ఆ శాస్త్రులు ఈ వాక్యం అర్థం చేసుకొని రాసే వాళ్ళు కూడా వ్యభిచారంలో కూడా రుజుపరిచి పరిశైలు పరిశైలు అంటే నేను పొద్దున సాయంత్రం వాక్యం చూసిన ఎక్కడన్నా పరిశైలు అంటే జేమ్స్ట్రాంగ్ నంబర్ హెచ్ సిక్స్టీ ఫైవ్ లో ఏముందంటే మూడు అర్థాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే వేరుపడి ఉండడం టు సెపరేట్ ఇంగ్లీష్ లో ఉంది టు సెపరేట్ పరిశీలకు ఫారసీస్ ఇంగ్లీష్ లో ఫ్యారసిస్ అంటారు తెలుగులో పరిశీలన పరిశైలు అంటే వేరు పడి ఉండడం టు సెపరేట్ రెండవదిస్పర్స్ అంటే విస్తరించి ఉండడం వేరు పరి ఉండడం విస్తరించి ఉండడం మూడవది డిక్లేర్ చేయడం అంటే ప్రకటన చేయడం వేరు పడి ఉండడం విస్తరించడం ప్రకటించడం పరిశైలకు సంబంధించిన అర్థం ఇది పరిశైలంటే వాళ్ళ పేరుకి సంబంధించిన అర్థం ఇది వేరు ఉండడం విస్తరించడం ప్రకటించడం వాడు ఎప్పుడన్నా వేరుపడి ఈ లోకంతో ఈ లోకంతో సమదరపడిండే గాని ఈ లోకంతో వేరుపడి ఎప్పుడన్నా ఈ లోక ఆసరలో లోక గుణగణాల నుంచి వాడు వేరుపడి ఎప్పుడన్నా ఉన్నాడా సేవకుడు వాడు అట్లా వాడు ఏ రీతిగా వేరు పడలేదు ఏ రీతి కూడా ప్రపంచమంతటా విస్తరించలేదు వాడు వాడు ఒకటే స్థలంలో ఉన్నాడు ఏర్శలంలో కూర్చుంటంతే ఇదే నాకు మందిరము ఇక్కడ నేనే ఉంటాను ఇక్కడైనా ప్రాస్పరిటీ ఇక్కడైనా బిజినెస్ ఇక్కడైనా సమస్తం నేను నేను ఇక్కడ తప్ప ఎక్కడ పోను ఈ మందిరం విడిచిపెడితే నేను ఎట్లా బతకగలను కాబట్టి వాడు ఎక్కడ కాబట్టి దేవుని దృష్టిలో పరిశీలి అనేవాళ్ళు ప్రపంచమంతటా విస్తరించి సువార్త ప్రకటించాలి దేవుని దృష్టిలో పాత నిబంధన కాలంలో కానీ వీళ్ళు చేయలేదంటున్నాడు ఎందుకు వ్యభిచారతరం ఈవిల్ జనరేషన్ అంటుంది ఇంగ్లీష్ లో అదే మత్ సువార్త పదమూడు పన్నెండో అధ్యాయంలో చెడ్డ తరం వారు అంటున్నాడు అంటే ఈవిల్ జనరేషన్ ఈవిల్ అంటే సైతాన్ కదా కాబట్టి సర్ప సంతానం సర్పములకు సాదృష్టంగా విలన్ చెడ్డ తరం వారు ఇంగ్లీష్ లో ఈవిల్ జనరేషన్ అంటే ఈవిల్ అంటే సైతాన్ సైతాను సంతానం వాళ్ళు సైతాను సంతానము అంటున్నాడు అంటే లేక సర్ప సంతానం లేక సర్పములు అంటున్నాడు ఈ మాది విశేషంగా చెప్పాలంటే సంతానము ఒక దినం సర్పంగా చిన్న చిన్నపిల్ల పెద్దది కావాల్సిందే కాబట్టి ఉపారీతిగా రన్ చేసుకోవాల్సిందే అదే కాబట్టి వాళ్ళు ఎప్పుడు వేరుపడలేదు వాళ్ళు ఎప్పుడు ప్రపంచమంతా విస్తరించలేదు వారు ఎప్పుడు కూడా దేవుని గురించి ఎవరికి కూడా ప్రకటించలేదు మరి ఏ రీతిగా నువ్వు సేవకులు అని చెప్పుకోగలవు వార్తను మాట్లాడుతున్నాడు దేవుడు ఈ విషయం ఇక్కడ చూడండి మతే సువార్త పన్నెండవ అధ్యాయము మతే సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై వచనం పన్నెండు ముప్పై అప్పుడు శాస్త్రులలోను పరిశీలలోను రెండు గుంపులు ఉన్నాయి కొందరు బోధకుడ నీ ఒక సూచక క్రియ చూడగూరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా చూడండి వీరి గుణగణం ఏరీతి ఉంది వీరు ఒక సూచక క్రియని చూడాలనేసి ఆసక్తి కలిగిన వారు బాగా అర్థం చేసుకోండి నేను కొన్ని సంవత్సరాల క్రితం వాక్యాన్ని నేను అనేక నేను చూపించిన మీ అనేకసార్లు ఈ విషయాన్ని నేను మీకు ప్రకటించిన కూడా ఏంటది సూచక క్రియలు ఆసక్తి కలిగిన వాళ్ళు శాస్త్రులు పరిశైలు రెండు క్రైస్తవ గుంపులు సూచక క్రియలు అంటే వాళ్ళకి ఎక్కడైనా ఇష్టం ఒక సేవలో అద్భుతాలు జరుగుతున్నాయంటే చాలా ఇష్టం వాళ్ళకి ఎటువంటి అద్భుతాలు శారీరకమైన అద్భుతాలు వాళ్ళకి చాలా ఇష్టం కానీ ఏసులో చెప్పిన మాట ఏసులో చెప్పిన వాక్యం నీకు అర్థమైనక నువ్వు ఏ గుంపులో నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత నీది నువ్వు శాస్త్రులు పరిశైలు అనే పులిసిన పిండిలో ఉన్నారా అనవలేదా శాస్త్రులు పరిశైలు అన్న పులిసిన పిండిలో మీరు ఉండకూడ అన్నాడు యశ్ ప్రభు కాబట్టి వాళ్ళు పులిసిన పిండి అని చెప్తున్నాడు అంటే వాళ్ళు చెడిపోయిన వాళ్ళు వాళ్ళు చెడే వాళ్ళు అని మొహం మీద కొడుతున్నాడు చూడండి నీ ఒక సూచక క్రియ అని ఆయనతో చెప్పారు అంటే ఈరోజు పరీక్షిద్దాం లాస్ట్ టైం ఏదో చేసింది అద్భుతము ప్రతిసారి చేస్తాడా ఈయన ప్రతిసారి చేయగలరా అని ఆయనని పరీక్షించడం వరకు వీళ్ళు ఇక్కడికి మనం చూస్తున్నాం ఈ రీతిగానే ఉంది ఇక్కడ కాబట్టి ఒక టైం చేసుకున్నారు ఏ టైం పట్టుకుందా వినం ఏ టైం ఈయన మెసయ కాదు అని రుజుపరచాల వీళ్ళ గుణగణం అది ఈరోజు కూడా క్రైస్తవ జీవితం అట్టదే కాబట్టి ఏసుప్రవని తృణీకరించడం అంటే ఆయన మాటలు గై నువ్వు నిజంగా ప్రేమించకపోవడమే ఆయన ధృవీకరించడం నువ్వు నేను ప్రేమిస్తున్నావు బ్రదర్ అనేసి నువ్వు బయటకి చెప్తున్నావు కానీ నిజంగా నీ హృదయంలో ఆయన ప్రేమ లేకపోతే నేను ధృవీకరించినట్లు ఎట్టి పరిస్థితిలో ఆయన వాక్యానికి తగినట్టు జీవించకపోతే నువ్వు ఆయన ఆయన పేరు తీసుకొని ప్రభుబా ప్రభువా అని చెప్పినంత మాత్రమే నువ్వు పర్లోక రాజ్యానికి పోవు ఆయన అప్పుడు ఏమన్నా చూడండి వ్యభిచారులైన చెడ్డతరం వారు ఎవరు శాస్త్రులు పరిశైలు వ్యభిచారులు చెడ్డతరం చేసి చెడ్డతరం మీకు పోయిన చూపించిన ఈ వ్యభిచారులు చెడ్డతరం ఎవరు అనేది వ్యభిచారులైన చెడ్డతరం సూచక క్రియను అడుగుచున్నారు కాబట్టి వాళ్ళకు ఒక స్పెషల్ సూచక క్రియ మనమేమో అనేక రకమైన క్రియలు చూడాలని ఆశపడుతున్నాం ఈ లోకంలో కానీ వాళ్ళు అడిగింది ఒక స్పెషల్ సూచక క్రియ ఒక్కటి చూపించి చాలు ఈ రోజు రేపు మళ్ళీ వస్తాం మేము తిరిగి రేపు ఇంకొకటి చూపించి అంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవసరం సంఘాలు ఎంటర్టైన్మెంట్తో నిండిపోయిన ఈరోజు ఏ సంఘం అనేది తీసుకోండి చూసి ఇంకొకరు నేర్చుకోవడమే మంచి మ్యూజిక్ సిస్టమ్ పెట్టాలా మంచి మ్యూజికల్ సింతసైజర్స్ పెట్టాలా మంచి డ్రమ్స్ గిటార్స్ ఆక్టా ప్యాడ్స్ ఇంకేమేమో పేర్లు పెడతారు వాటికి ఆక్టాప్యాట్స్ మ్యూజిక్ సింతసైజర్స్ సిక్స్ ట్రాక్ ట్వంటీ ఫోర్ ట్రాక్ ట్వెల్వ్ ట్రాక్ మిక్సర్స్ పెద్ద పెద్ద స్పీకర్స్ బోస్ మ్యూజిక్ సిస్టమ్ ఇట్లాంటి అన్ని పెడుతున్నారు మా దగ్గర బోస్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్రదర్ అంటే బోస్ మ్యూజిక్ సిస్టమ్ అంటే ప్రపంచంలో చాలా ఖరీదైనది మొన్న మొన్న తచ్చిపెండ్ ఆ బోస్ అనేటైనా ఎవరైతే కనుక్కుంటారు ఆ టెక్నాలజీ ఇండేనే అమెరికాలో పోయి సెటిల్ అయిపోయి ఆయన మంచి టెక్నాలజీ అనుకున్నాడు చాలా ఖర్చుగా ఉన్న పని అది మ్యూజిక్ సిస్టమ్స్ ఆ మ్యూజిక్ సిస్టమ్స్ పెడితే అబ్బాయి ఈ ఈ చర్చలో ఎంత బాగుంది ఇంత మంచి మ్యూజిక్ సిస్టమ్ అని అందరు పోగొడుతూ ఉంటారు కాబట్టి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం జరిపోయింది ఆ మ్యూజిక్ సిస్టమ్ లో వస్తుంటే అందరూ ఎగరడము డాన్స్ చేయడము చాలా బాగుంటుంది దేవునిలో లీనం కావడము మనం దేవుని సమక్షంలో ఆనందించాలా నాట్యాలతోని వాయిద్యాలతో దేవుని శృతించాలా ఇవన్నీ బాగున్నాయి వినడానికి కానీ ఇవన్నీ గతించిపోయినాయి పాతవి సమస్తం కృతమైన విషయం మర్చిపోయినారు కదా పాతవి తిరిగి తీసుకొచ్చుకోవాలా అన్న ఆసక్తి పంది బురదలో పోయిన అనే దానికి సాదృశంగా ఉంది కాబట్టి చెటతరం వారు ఒక సూచక్రియను అడుగుతున్నారు ప్రవక్త అయిన యోనను కూర్చున్న సూచన క్రియయే గాని సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియలను వారికి అనుగ్రహించబడదు ఇంకా సూచక లేవు అని చెప్తున్నాడు సూచక క్రియలు లేవు ఎందుకంటే సేవా జీవితము క్రైస్తవ జీవితము ఎంటర్టైన్మెంట్ కి కాదు నీకు ఏ సూచక క్రియ అనుగ్రహించబడదు యోనాను కూర్చిన సూచక క్రియనే గానీ ఇంకా వేరే ఏమీ లేవి లోకంలో అని యేసు చెప్తున్నాడు సరే లేవే శిష్యులు చెప్పిండ్రు కదా శిష్యులు చెప్పి వాళ్ళకి మెచ్యూరిటీ లేదు అని అనే క్రైస్తవ క్రైస్తవంలో ఉన్నారు చాలా మంది కానీ ఏసు తన నోటి ధర చెప్తుండడు విషయం ఒకటే సూచ్యక్రియ మీకు నేను ఇస్తున్నా మీకు ఇంకా ఏ సూచక్రియ నివ్వ ఏందా సూచన యోనాను గూర్చిన సూచన వాళ్ళకి తెలుసు యోనా గురించి ఎందుకంటే వాళ్ళు నమ్ముతారు నలభై వర్షంలో ఆ సూచక్రియ గురించి మాట్లాడుతూ చండి యోన మూడు రాత్రింబళ్ళు తిమింగళము కడుపులో ఎలాగుండెనో అలాగో మనుషు కుమారుడు మూడు రాత్రింబళ్ళు భూగర్భంలో ఉండును అది సూచక్రియ అసలైన సూచక్రియ ఏంది అంటే యోన తిమింగలంలో ఉన్నది కాదు యోనను గూర్చిన సూచక్రియ కానీ యోన సూచక్రియ కాదు దాన్ని మనం అట్లా అర్థం చేసుకోవడానికి వీల్లేదు యోనను గూర్చిన అంటే యోనను గూర్చిన సూచక్రియ అంటే యోనాకి యోనా దేనికి సాదృశ్యంగా అది నీడ యోన తిమింగ్ల గర్భంలో ఉండి అతను మరణించి జీవం పొందుకున్నప్పుడు తిమింగులం తిరిగి కక్కడం నేను పోయిన మీకు చూపించిన యోన నిజంగా మరణించినట్లు దేవుని వాక్యంలో ఎందుకంటే మనం ఎక్కడ ధ్యానించాం దాన్ని ఆయన ఖచ్చితంగా మరణించాల్సింది ఎందుకంటే ఏ శ్రోకి ఆయన నీడ వంటి వాడు కానీ యోన కంటే శ్రేష్ఠుడు అని మన మన ప్రభు మన ప్రభు కూడా మరణించినట్టు మనం చూస్తాం కానీ యోన తన సహోదరుల కొరకు మరణించాలనుకుంటున్నాడు తిమింగళం గర్భంలో ఓ తిమింగలం అని త్వరగా డైజెస్ట్ చేసుకుంటున్నాడు కాని ఆయన చనిపోతున్నప్పుడు తన ఆత్మ ఘోషించినట్టు మనం చూస్తాం కదా అంటే సంపూర్ణంగా చనిపోవడము తన ప్రార్థన దేవుడు చదివి వినవించుకోవడము తిమ్మింగళం తన కక్కినప్పుడు ఆయన తన ప్రాణాన్ని పొందుకొని ఆ యొక్క అశురు పట్నస్థులకు లేక నినివా పట్నస్థులకు సువార్త ప్రకటించినట్టు మనం చూసినాం కాబట్టి యోన సంపూర్ణంగా మరణించి తిరిగి జీవించిండు అంటే మూఢనాడు తిరిగి లేదృశ్యమే లాజరు మూఢనాడు ఎట్లా తిరిగి లేచిండో ఇవన్నీ సాదృశంగా ఉన్నాయి రెండు మనం చూస్తున్నాం మూడవసారి మన ప్రభు తిరిగి లేయడం కదా ఆయన శిలో మీద కేక వేసినప్పుడు అనేక మంది సమాదుల రాళ్లు పగిలి బయటికి వస్తున్నట్టు మనం చూడమా మతే సువార్త చివరి అధ్యాయంలో ఆయన కేక వేసి తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించినప్పుడు సమాధులు తెరవబడెను అని చూస్తాం అక్కడ వాక్యం సమాధులు తెరవబడను అనేకుల ఆత్మలు అందులో నుంచి బయటికి వచ్చి పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించి అనేకులకు అగుపడెను అని కూడా చూస్తాం మనం కాబట్టి సృష్టికర్త కొరుకు కనిపెట్టుకున్న వాళ్ళు వీళ్ళందరు మాకు ఎప్పుడు విమోచనం వస్తుంది అని ఎదుర్కొన్న వాళ్ళు వీళ్ళందరూ సరే ఇవన్నీ మనకి ఉపయనరీతిగానే దేవుడు చూపిస్తున్నారు ఎందుకంటే ఆయన కేక వేసినప్పుడు సమాధుల నుంచి మనం అందరం బయట రావాల్సిందే అదే రీతిగా మనం ఎందుకు ఎక్కడి తెశ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో పద్నాలుగవ అసం ఏసు మృతి తిరిగి లేచిందని మనము నమ్మిన అదే ప్రకారము ఏసినందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పో పెట్టుకుని వారిని వెంట పెట్టుకొని వస్తాడు ఇది ఇది చాలా ఆశ్చర్యకరం ఉంటుంది ఆయన విధానం ఆయన లోకంలోకి వచ్చే విధానము ధ్యానించడానికి మనం ప్రయత్నించినప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఆయన ఒక్కడొస్తాడా దూతలు వస్తాడా ఇంకా ఎవరో వస్తాయంతో పాటు ఇవన్నీ ఉండ బైబుల్ ఇప్పుడు బైబిల్ లేకపోతే వాటిని ఎట్నూ నమ్ముతావు కాబట్టి ఇవన్నీ అక్కడ ఉండాల్సిందే మన బాధ్యత ఏంటంటే వాటిని జాగ్రత్తగా వెతుక్కోవాల ఆయన నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఎట్టి పరిస్థితుల్లో చేరం లేదు అందరం అమాంతంగా మాయమైపోతాము మధ్యాకర్షణకి వెళ్ళిపోతాం అక్కడ లేదు ఇక్కడ వాక్యం నిద్రించిన వారి కంటే మనం ఎప్పుడు మనం ఇక్కడే ఉంటాం నిద్రించిన వారు ఆల్రెడీ చచ్చిపోయారు కాబట్టి వాళ్ళు ఆయన సన్నిధిలో చేరుతారు ఆయన వచ్చినప్పుడు అంటే సమాధులకి వెళ్ళి అందరు రావాల్సిందే బయటికి ఫస్ట్ సమాధులలోకి వెళ్ళి ఆ ఆత్మలన్నీ బయట రావాల్సిందే అన్న విషయం చెప్తున్నాడు దాని తర్వాత సజ్జీలుగా ఉన్న మనం ఒకవేళ అప్పటి వరకు మనం ఉంటే అన్న విషయం చెప్తున్నాడు చనిపోయిన వాళ్ళందరూ ఫస్ట్ బయటికి వస్తారు ఎందుకంటే ఎవడి లెక్కన వాడు బయటి రావాల్సిందే నీ కాల ముగించుకున్నాక ఫస్ట్ నువ్వు చనిపోయినా కాబట్టి నువ్వే రావాల్సిందే తర్వాత ఉన్న తర్వాత వస్తావు అది విధానం దేవుడి విధానం కాబట్టి ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బురతోను పర్ణుఖ నుండి ప్రభువు దిగవచ్చును కాబట్టి దేవుని దిగివచ్చేది ఏరీతిగుంటుంది అన్న విషయమే ఆయన కేక వేసినప్పుడు సమాధుల రాళ్లు పగిలి అందులో నుంచి ఆత్మలు వస్తాయన్న విషయం మనం మత్స్య వార్తలు చూస్తాం కదా చూడండి మత్స్య వార్త ఇరవై అధ్యాయము యాభై వచనంలో ఏసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచను చూడండి ఆ బిగ్గరగా కేక వేయడం ఇది ఏడు మాటలు అనేసి మనము గుడ్ ఫ్రైడే రోజు అనేక సంఘాలలో ప్రకటించడం మనం చూస్తూ ఉంటాం కదా ఏడు మాటల తర్వాత ఆయన బిగ్గరగా కేక వేసి తన ప్రాణిని అప్పగించడం అప్పుడు ఏం జరిగిందనే విషయమే అక్కడ యాభై వర్షంలో చూస్తున్నాం ఏసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగను భూమి వణికెను బండలు బద్దలాయెను చూడండి ఎన్ని జరిగినాయి అక్కడ ఇవన్నీ ఉపానరీతికి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇవి దేవాలయపు తెర చినిగా దీనికి సంబంధించిన విషయాలు మనం ఎన్నిసెల ధనించినం ఆయన మరణించినప్పుడు ఎరుసలేము మందిరంలో ఉన్న దేవాలయం తెర అంటే అతి పరిశుధ స్థలానికి అడ్డంగా ఉండేది ఒక తెర ఆ తెర రెండుగా చినికి కింద చాలా పెద్ద తెర ఉండేది బట్ట లావు బట్టతో తయారు చేసిన తెర అది ఆ తెర వెనకల అతి స్థలము అక్కడ మందసపు పెట్ట ఉండేది అంటే ఏ స్టోక్ సాదులు అవన్నీ మనం ఎన్నిసెల ధనించినం మందసపు పెట్ట ఏసువ సాదృం మందసపు పెట్టలో ఉన్న మన్నా బంగారు పాత్ర గల మన్నా అది ఏసుల సాదృశ్యం బంగారు పాత్ర ఏసు సాదృశ్యం మన్నా ఏసు సాదృశ్యం రెండు పలకలు పది ఆగ్గాలు ఏసు సాదృశ్యం అహరను చీగిలించిన కర్ర ఏసువ సాదృశ్యం అంటే ప్రతిదీసుకు సంబంధించింది ఒక అన్నాడు ఆ పాత్ర పలకలు తండ్రికి సాదృశ్యం పాత్ర కుమారునికి సాదృశ్యం చెట్టు చికిరించింది కదా అందుకు పరిశుధాత్మ సాదృశ్యం ఇగో త్రిత్వం ఉంది ఇక్కడ అంటున్నాడు అసలైన త్రిత్వము నేను మీకు ఇప్పుడు చూపించాను అసలైన త్రిత్వం అనేది అది కాని కాదు తండ్రి కుమారుడు పరిశుధాత్మ అని లోకం చెప్తుంది కానీ కుమారుని యొక్క ఆత్మ తండ్రి మనకు అనుగ్రహించడం చూడలేదా గళిత కాబట్టి కుమారుడు వేరే ఆత్మ వేరే కాదు తండ్రి వేరే కాదు తండ్రి కుమారుడు దేవుని బిడల సమూహం అసలైనది అది సరే ఇప్పుడు చెప్తే మీకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఏదో కొత్త రకమైన బోధ వస్తుంది అనుకోవచ్చు మీరు కానీ ఇప్పుడు వద్దవి దాని కొరకు మీరు సిద్ధపడాల్సింది అంతే త్రిత్వంలో ముగ్గురే మీకు కనిపించాలి ఒకటి ఏంటంటే తండ్రి కనిపిస్తున్నాడు ఇంకోటి కుమారుడు కనిపిస్తాడు దాని తర్వాత రక్షణ పొందిన మనమే ఉంటాం కదా దూతలకు కట్లాడే ఇవ్వలేదు కదా ఆ సహవాసంలో దూతలు దివరతలు ఆయన కానీ మనము ఆయనతో ఏకంగా పోతున్నాం అదే చూస్తాం ఇక్కడ మేఘంలో మీద ఆయన తిరిగి వచ్చి మనల్ని కొనిపోవచ్చాడు మనం అందరం సదాకాల మతంతో నివసించబోతున్నాం అక్కడుంది అసలైన ముగ్గురు గుంపు తండ్రి కుమారుడు పరశురాత్మ అక్కడ కలిసి ఉండడం అనేది మనం అక్కడ చూస్తాం అంతకంటే మించింది ఇక్కడ కనిపించదు పర్శురాత్మ సెపరేట్ తండ్రి సెపరేట్ కుమారుడు సెపరేట్ అని లేదు ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా తండ్రి కూడా ఆత్మరూపకే ఉన్నాడు మొదటి నుంచి ఆ ఆత్మనే శరీరాధారి అయి మన మధ్యలో నివసించాలి ఇప్పుడు మన మధ్యలో ఆత్మరూపంగానే సంచరిస్తుండీ ఇవన్నీ విషయాలను మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ధ్యానించాల్సిందే లేకపోతే కన్ఫ్యూజన్ లో పడి ఎందుకు వస్తే వదిలేస్తే బెటర్ అనిపిస్తుంది అతని డిస్టర్బెన్స్ లా ఉండకుండా అంటే జాగ్రత్తగా సిద్ధపడతానే ఉండాలా సరే దేవుడు తన కృప చొప్పున తగిన సమయంలో వాటి అన్నిటినీ మనకు అనుగ్రహిస్తా ఉంటాడు నీకు ఎప్పుడు ఆకలి ఉంటేనే అప్పుడే ఇస్తాడు కదా ఆకలిగా ఉన్నప్పుడే నీకు ఆహారం కాబట్టి ఈ వాక్యాలు కూడా అరీతిగానే అర్థం చేసుకోవాల్సిందే నీకు ఆకలి ఉంటే వాటిని దేవుడు చూపిస్తాడు కాబట్టి ఎప్పుడైతే ఆ తెర చినిగిందో ఈశ్వర చెప్తాడు అది నా శరీరానికి సాదృశ్యం నా శరీరం అరీతిగా చినగాల్సిందే సెలవు మీద సాదృశ్యం కానీ అసలైన విషయం ఏంటంటే ఆ తెర ఎప్పుడైతే తెగి పడుతుందో పరిశుద్ధ ఆలయంలో మందసపు పెట్టలేదు మీరు దొంగలు అని రుజుపరచడం ఎందుకంటే ఇర్మియా గ్రంథం తర్వాత మీకు మందస్పు పెట్టె కనిపించదు ఎక్కడ చరిత్రలో ఆయన పుట్టే టైంకి ఆయన చనిపోయే టైంకి మందసప పెట్టలేదు కానీ యాజకులు తెర మట్టుకు పెట్టుకొని ప్రతిరోజు పూజలు చేసేరు పండగ చేసేరు కానీ నువ్వు కరుణాపీఠం పోయి ఆ బలిపీఠపు రక్తాన్ని పుయ్యాలి ఇర్మియా కాలం నుంచి మందసభ బిట్ట లేకపోతే నువ్వు ఎట్ల బలి అర్పించినవు ఆ రక్తాన్ని ఎట్లా పోయి పోసినావు తెరగనికల లేదు కదా అతి పరిశుద్ధ స్థలంలో మందసప లేదు ఇర్మియా గ్రంథంలో పోయిందది మీరు ఇర్మియా గ్రంథం చూస్తే ఎగ్జాక్ట్లీ ఎక్కడ పోయిందో మీకు తెలుస్తుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరికి అది ఎక్కడ పోయిందో ఎందుకంటే ఏ శుభ్రోగి సాదృశ్యమైన ఈ రోజు కనిపిస్తే ప్రపంచం నుంచి క్రైస్తవులందరూ దాని దగ్గర పోతారు టూరిస్ట్ స్పాట్ లాగా ఏసులో వెతకడం బంద్ అయిపోతుంది మందసభ పెట్టని పూజించడం స్టార్ట్ అవుతుంది దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మందసభ పెట్టేలాగా బొమ్మలు తయారు చేస్తారు రెప్లికాస్ తయారు చేస్తే ప్రతి ఒక్కరు కొనుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు దాని ముందు వర్షిప్ చేస్తారు కాబట్టి దేవుడే కావాలని దాన్ని పోగొట్టింది ఎందుకంటే ఏసులో పుడతాడు ఆయన పుట్టినాక నీకు మందస పెట్టే వద్దు అవసరం లేదు ఎందుకంటే అది నీడ ఎప్పుడైతే నిజ వచ్చినాక నువ్వు నీడని వెంబడిస్తావో అది విగ్రహారాధన ఇవన్నీ విషయాలు మనకి ఎంతో తేటగా పౌలుకే ఇవన్నీ బయలుపరచబడ్డాయి పౌలే వీటన్నింటినీ బాగా అర్థం చేసుకలిగిండు కాబట్టి మనకి దేవుడు వాటిని ఇంకా బాగా అర్థం చేస్తుండు దో. వాళ్ళ దొంగలు ఆ యొక్క పెట్టేసి మనుషులను మోసగించారు వెనకాల మందసభ పెట్టే ఉందని మోసగించారు మీ మోసం చూడండి లేడక్కడ మందస పెట్టే అసలు మందస పెట్టే అక్కడ వేలాడుతుంది చూడండి కలవరి అని చూపించడం కొరకు దేవుడు ఆ యొక్క చినిగించడం చూపిస్తున్నాం అదర్వైజ్ ఆయన ఆయన శరీరం మన కొరకు విరవడన వాక్యం మనం ధ్యానిస్తున్నాం తర్వాత ఏం జరిగినా చూడండి భూమి వణికెను అంటే భూకంపం జరిగింది బండలు బదులైన సమాధులు తెలవడను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరం లేచెను పరిశుద్ధులందరు బయటకొచ్చారు సమాధులకి వెళ్ళి వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడి ఎట్లుంటది అనేకులకు ఆ పాత నిబంధన కాలపు మనుషులు కనిపిస్తా అంటే అంత గందరగోళం ఉండదా ఆశ్చర్యకరమైన విషయాలు ఇవన్నీ కాబట్టి ఇది మనకి ఏమని చూపిస్తుంది చూడండి ప్రభువు ఈ వాక్యం ఏంటంటే పరుశుధ శరీరంలో అనేకులకు కనిపించినారు అన్నప్పుడు తెస్కు రాష్ట్ర పత్రికలు ఇందగా మనం చూసినాం ఆయన తిరిగి వచ్చినప్పుడు ఎవరిని వెంటబెట్టుకొస్తాడు నిద్రించిన వారిని కదా ఆయనతో కూడా పెట్టుకుని వస్తాడు అంటే మీ ప్రియులని నువ్వు చూస్తావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మీరు నిరీక్షణ లేని వారి వల్లే దుఃఖపడకండి ఎడవకండి మీ నిరీక్షణ ఏంది ఆయన తిరిగి వస్తాడు ఖచ్చితంగా నువ్వు పోగొట్టుకున్న వాళ్ళని అందరినీ నువ్వు అప్పుడు మళ్ళా చూస్తావు చూసి టచ్ చెయ్యవు శారీరకంగా మళ్ళీ పెళ్లిళ్ళు మీరు మళ్ళా మీ కుటుంబాలు స్థిరపరచుకోరు అక్కడ మీ నిరీక్షణ సంపూర్తి అవుతుంది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుండడు నిద్రించిన వారిని అందరినీ వెంట పెట్టుకొని వస్తాడు ఇక్కడ నిద్రించిన వాళ్ళందరూ లేపి మీరు పోయి చూపించుకోండి మిమ్మల్ని మీ చుట్టాలకి మీరు చూసుకోండి కానీ ఇప్పుడు కాదు ఆయన తిరిగి వచ్చినాక చుట్టరికము రక్త సంబంధం ఉండదు అంతా ఒకటే ఆత్మీయమైన జీవితం ఉంటుంది అందరూ దేవుని బిడ్డల లాగా విషయాన్ని మనకు ఆయన జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి ఆయన మరణం ఏ రీతిగా ఉందన్న విషయమే మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం కాబట్టి మత పరుణ అధ్యయంలో ధ్యానించిన విషయం ఏంటంటే ప్రవక్త అయిన యువనను గూర్చిన సూచక్రియనే కానీ మరి ఏ సూచ్యక్రియను వారికి అనుగ్రహించబడదు వారికేనే కాదు బ్రదర్ అది వారి కొరకు చెప్పబడింది బ్రదర్ కానీ మనకి కాదు బ్రదర్ అని నువ్వు అనడానికి వీల్లేదు ఈరోజు క్రైస్తవులు అనేకలు సూచ్యక్రియలు అద్భుతాలు జరుగుతున్నట్టే పరిగెత్తున్నారు లేదా అంటే వాళ్ళు అంటారు అది శాస్త్రాల కొరకు పరిశులకు వరకు చెప్పబడింది బ్రదర్ కానీ నా కొరకు కాదు కానీ నువ్వే కదా పరిసవి వేరుపడడం విస్తరించడము ప్రకటించవనివి నువ్వే కదా ఉపమాన రీతిగా అర్థం చేసుకున్నా నువ్వు ఈ లోకం నుంచి వేరు పడాలా ఈ లోకంలో విస్తరించాలా సర్వలోకం కలిసి సర్వస్ వార్త ప్రకటించాలా కాబట్టి నీకు సంబంధించిన విషయం అది పరిశీలి అంటే దేవుని బిడలకు సంబంధించిన విషయం అది శాస్త్రులు అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించే వారికి దేవుని వాక్యాన్ని విశదీకరించే వారికి నువ్వంతా శాస్త్రులా ఉన్నారు ఇక్కడ కాబట్టి మీ చెప్పబడ్డ వాక్యం ఇది కాబట్టి యోనను గూర్చిన సూచన యోన సూచన కాదు యోనను గూర్చిన సూచన అంటున్నాడు అంటే యోనను గూర్చిన సూచన ఏంది అంటే యోన నీడ వంటి వాడి లోకంలో నిజ స్వరూపము నేను యోన కేవలము నీడలాగా ఈ లోకంలోకి వచ్చిండు ఆయన తిరుగుబడతనం చేయలేక నేను తిరుగుపడతనం చేయలే తండ్రి నీ చిత్తం ఈ గిన్నె నా ఎదు తొలగించు అయినా గాని నేను సిద్ధమే అనడా ఆయన ఎక్కడ విధాయితే చూపించిండు యోన చూపించిండు నిన్నవే పట్నస్ లో పోయి సువార్త ప్రకటించమంటే అవిధేత మన ప్రభు చూపించలేదు ఆయనకి లోకంలో పంపించిందే సమాధాన బలిగా నీ జీవితాన్ని సమర్పించుకో లోకానికని మనం వచ్చిందా లేదా విధేత చూపించిందా లేదా తండ్రికి ఏ రీతిగా విధేత చూపించాలా అన్న విషయాన్ని నేర్పించడం కొరకు మనం దేవునికి ఎట్లా విధేత చూపించాలా అన్న విధానం నేర్పించడం కొరకు ఆయన కుమారుల్లాగా విధేత చూపించింది ఒకవేళ రాకపోతే ఎవరికి తెలియదు ఆ విధేత అంతా తిరుగుబాటుతనమనేది లోకం అంతా ఇప్పటికీ కూడా తిరుగుబడతనం ఉంది ఎక్కడ చూసినా కానీ ప్రపంచం అంతటా ప్రతి మతంలో తిరుగుబడతనం లేదా ప్రతి యాజకుడు ప్రతి సేవకుడు దేవుడు బిడ్డ అని చెప్పుకున్న వాళ్ళు అంతా తిరుగుబడతనంలో ఉంటున్నారు ఏ మతంలో చూసినా కానీ క్రైస్తవ మతంలో కూడా అంతే ఉంది కదా కాబట్టి యోనాను గూరించిన సూచన అన్నప్పుడు యోనా సూచన కాదు అన్న విషయం బాగా అర్థం చేసుకోవాలా యోనాను గూర్చిన సూచన అనేది ఏంటంటే ఆయన నీడ వాడు అసలైన సూచన నేను మీకు చూపిస్తున్నా ఏందది నేను కూడా అదే రీతిగా చూడండి అలాగు మనుషు కుమారుడు అసలైన సూచన చే మనుషు కుమారుడు మూడు రాత్రి బగళ్ళు భూగర్భంలో ఉండును యోన సముద్ర గర్భంలో ఉన్నాడు కదా సముద్ర గర్భం అంటే భూమి కింద ఉన్నట్టే కదా భూమికి సముద్రానికి లెవెల్ అంటాం సీ లెవెల్ అంటాం ఒకటి భూమికి సముద్రానికి లెవెల్ అది భూగర్భంలో ఉన్నట్టే తిమింగులప్పు కడుపులో ఉన్నాడు భూగర్భంలో ఉన్నాడు అన్నాడు కాబట్టి భూగర్భము తిమి సముద్ర గర్భం అన్ని భూమి కిందనే భూమిలోనే కాబట్టి ఆ రీతికి అర్థం చేసుకోవాలా భూగర్భంలో ఉండును మూడు రాత్రి పగళ్ళు భూగర్భంలో ఉండును అలాగూ మనుషు కుమారుడు మూడు రాత్రి పగళ్ళు భూగర్భంలో ఉండును ఎందుకు నలభై ఒకటో చూడండి నినివేవారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి ఎప్పుడు తిరిగి లేచినాక ఆయన చనిపోయి తిరిగి లేచినాక చూడండి సూచన యోనా కూడా చనిపోయినట్టు నేను చూపించాను మీకు వాక్యం ఆయన చనిపోయి తిరిగి లేచినాక పోయి ప్రకటిస్తే ఏసులో తెలియదలకి వాళ్ళంతా దేవతలను బొమ్మలను పూజించేవాళ్ళు కదా నిన్నవే పట్టినస్తులు నీనా అనే దేవతను పూజించేవాళ్ళు అంటే నీనా ఏ దేవత చెప్పండి నీనా అంటే నీనా అంటే సంతన కాబట్టి సంతన లక్ష్మి వాళ్ళు పూజించారు నివే పట్నస్తులు అశ్వరీయులు ఓవానస్ అనే దేవతను పూజించారు ఓవానాస్ అన్న జోనాస్ అన్న సౌండ్ ఒకటేలాగుంటది కాబట్టి యోన వయసు వార్త ప్రకటిస్తే మీరు నువ్వెవరు అంటే నా పేరు జోనాస్ అన్నప్పుడు వాళ్ళ ఆశ్రయ ఈయన సముద్రములకి వెళ్ళి రావడం ఏంది చాప కక్కడమేంది ఈయన మీద అంత కుండ్లుండడం ఏంది చెత్త చెదరము సముద్రము కడుపులో ఉండే చాప కడుపులో నాచు సగం జీర్ణం సగం జీర్ణం గాని ఆ చాప ముక్కలు తన మీద అంతా అట్లాంటి చెత్తగా ఆయన పోయి సువార్త ప్రకటిస్తే వాళ్ళందరూ మా దేవత కూడా చాప దేవత కదా అని అతన్ని స్వీకరించారు అన్న విషయం మనం గణించినాం చరిత్రాత్మకంగా ఆ రీతిగా ఉండదు యోనను గోల్చిన సూచన యోన ఏ రీతిగా చనిపోయి మూడు దేవరాత్రుల తిమంగుల గర్భంలో ఉండడో అదే రీతిగా మనుష్య కుమారుడు చనిపోయి మూడు రాత్రి పగళ్లు భూ గర్భంలో ఉండును సరే నినివే వారు మారు మనసు పొందినవారు పొందిని గనుక విమర్శ సమయమున నినివే ఈ తరము వారితో నిలబడి వారి మీద నేర స్థాపన చేతురు చూడండి ఇది చాలా ఆశ్చర్యకరమైన వాక్యం ఇది ఇంకా నెరవేరలేదు ఒకసారి నినివే పట్నస్తులు లేక అసురు దేశము ఇస్రాయల్ దేశం మీద యుద్ధానికి వచ్చి వారిని చెరలోనికి తీసుకుపోయినట్టు మనం చూస్తాం కదా అది ఏడు వందల ముప్పై రెండవ సంవత్సరంలో జరిగింది క్రీస్తు పూర్వం నీనివే పట్నస్తులు మరియు అసురు రాజు దీనికి సంబంధించిన వాక్యం మీరు ఎక్కడ చూస్తారంటే రెండవ రాజుల గ్రంథము పదిహేను పంతొమ్మిదవ అధ్యాయంలో పంతొమ్మిదవ వర్షంలో చూస్తాం రెండవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఆ విషయాన్ని మనం చూస్తాం